కీర్తన నూట నలభై ఏది చూచినను కడునిటువంటి చోద్యములే మేదినికి కిందుపడిన్న కవిరాజుగాంచిన కరుణానిధి వి నీవు అది నరసింహ రూపైతి వేలా ఉరగేంద్రశయనమున నుండి నీవును సదా గరుడవాహనుడవై గమనించేలాషోత్తమఖ్యాతి పదలియమృతము వంప తరుణి వైవుండ నిటు దైన్యమేలా శరణాగతులకు రక్షకుడవై పాము నీచరణములకిందైనా చలము కొన నీలా దేవతాధిపుడవై దీపించి ఇంద్రునకు భావింపతమ్ముడన బరగితేలా శ్రీ వెంకటాచల స్థిరుడవై లోకములం జీవకోట్లలోన వడనేలా